నేను చాలాసార్లు పాయింట్ అవుట్ చేశాను పాయింట్ అవుట్ చేయడమే కాదు ట్రై టు బ్రింగ్ ఇట్ ఇన్ టు లైఫ్ అదేమిటంటే ఇప్పుడు మీరు చూడండి ఇన్స్టిట్యూషన్ ఒకటి నిలబెడతారు దేనికోసం నిలబెడతారు అంటే వ్యక్తులకి సేవ చేయటం కోసం ఇన్స్టిట్యూషన్ నిలబెడతారు ఇది ఎలా ఉంటుందంటే పది మంది వేదాంతం చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఉపకారం ఉంటుందని చెప్పేసి ఆశ్రమం పెడతారు ఈ ఆశ్రమం ఎవరి కోసం పెట్టారు ఈ పది మంది కోసం పెట్టారు తర్వాత ఏమవుతుందో తెలుసునండి ఈ పది మంది ఆశ్రమం కోసం పని చేస్తూ ఉంటారు చదువు మానేసి ఎప్పుడైనా మీరు అలాంటివి చూశారా నేను చాలా చూశాను చూసి బాధపడ్డాను కూడా చెప్పాను కూడా తమ్ముడు ను ఆశ్రమం కోసం పనిచేస్తున్నానని గొప్పలు చెప్తున్నావు దట్ ఈజ్ నాట్ ది ఒరిజినల్ పర్పస్ నువ్వే ఆలోచించుకో ఆశ్రమం పెట్టినప్పటి నుంచే ఉన్నానన్నాడు పెట్టినప్పటి నుంచే ఉన్నావు కదా ఆశ్రమం ఎవరి కోసం పెట్టారు నీ కోసం నా కోసం పెట్టారు లేదా నువ్వు నేను ఆశ్రమం కోసం ఉన్నామా లేక ఆశ్రమం నీ కోసం నా కోసం ఉందా ఆలోచించుకో పెట్టినప్పుడు ఎలా ఉంది ఆశ్రమం నా కోసం ఇప్పుడు ఎలా ఉంది నేను ఆశ్రమం కోసం రివర్స్ అయిపోలేదు అంచేతనే ఇన్స్టిట్యూషన్స్ దే బైండ్ ద మేకర్స్ దోస్ హూ మేక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బౌండ్ బై దోజ్ ఇన్స్టిట్యూషన్స్ అది అవ్వకుండా జాగ్రత్త పడాలి కాబట్టి మనం ఇక్కడ ఏదో ఉన్నామంటే దీనికోసం మనం లేము మన కోసం ఇది ఉంది ఈ పుస్తకాల కోసం మనం లేవు ఈ పుస్తకాలు మన కోసం ఉన్నాయి మతం కోసం మనం లేవు మతాన్ని రక్షించాలంటారు మతా మతాన్ని రక్షించడం ఏంటి మతం కోసం మనం లేవు మన కోసం మతం ఉంది శాస్త్ర వేదాన్ని రక్షించాలి మన కోసం వేదం ఉంది వేదం కోసం మనం లేవు వేదాన్ని రక్షించడం కోసం కాదు మనిషిని రక్షించాలి వేదంతో మనిషితో వేదాన్ని రక్షించడం కాదు వేదంతో మనిషిని రక్షించాలి మనం శాస్త్రాన్ని రక్షించ శాస్త్రాన్ని రక్షించడం దీనికి అనవసరం కదా శాస్త్రాన్ని నేను రక్షిస్తాం శాస్త్రం జడం దాన్ని నేను రక్షిస్తాం ఉపయోగించి మనిషిని రక్షించాలి హ్యూమన్ బీయింగ్ ఇస్ ది ఫోకస్ నాట్ ది ఇన్స్టిట్యూషన్ ఆరంభంలో హ్యూమన్ ఫోకస్ ఉంటుంది ఎ టైమ్ కమ్స్ చాలా తొందరగా వచ్చేస్తుంది ఇన్స్టిట్యూషన్స్లో టైం కమ్స్ ఎండి సిచ్యువేషన్ ఫ్లిప్స్ హ్యూమన్ బీయింగ్ ఆశ్రమం కోసం ఉన్నాడు అనే పరిస్థితి వచ్చేస్తుంది ఆఖరికి చచ్చిపోయే టైం వచ్చినప్పుడు ఈ ఆశ్రమాన్ని ఏం చేయాలి దీన్ని ఎలా నిలబెట్టాలి ఏం దుఃఖిస్తూ మరణిస్తుంది ఎలా అయిపోయింది ఎనీవే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఇల్లు కోసం మనం లేవు ఇల్లు మన కోసం ఉంది ఇదంతా దృష్టాంతమే దాష్టాంతికానికి ఇంకా రానేలేదు ఆ వాక్యం తెలిసిందండి ఇప్పుడు నేను మళ్ళీ వివరిస్తూ చూడండి స్వాత్మజన్మోపచయాపచయ వినాశన వినాశ నామ ఆకృతి కార్య ధర్మ ఇవి ఇంటికి సంబంధించినవి నిరపేక్ష వాటికి సంబంధం లేని భోక్తెవరు లబ్ధ సత్తాది తద్విషయ ద్రష్టృశ్రోతృ మంతృ విజ్ఞాతృ వాడు అర్థత్వం ఆ ఇల్లు వీడి కోసం ఉన్నది ఇది ఇది మేము అలా అనుకుంటున్నాం ఇలా మాకు కనబడుతోంది ఇది లోకంలో మాకు దృష్టాంతం ఇలా కనబడుతోంది దీన్ని బట్టి మేము ఈ విధంగా నిర్ధారణకు వస్తున్నాము ఏమిటది తత్సంఘాత్యథా ప్రాణాద్యవయవ తత్సంఘాత్య అక్కడ వరకు దృష్టాంతమే సత్సంఘాత స్వేచ్ఛ ఈ ఎనిమిది ఎవరి ఉన్నాయి ఆ భోక్త ఉన్నాయి ఏ ఎనిమిదింటి యొక్క సముదాయము సమూహము అది ఎవరి కోసం ఉన్నది ఆ భోక్త కొరకే ఉన్నది ఈ ఎనిమిదిలో మీరు విడివిడిగా చూడండి అవి ఎవరి కోసం ఉన్నాయి ఆ భోక్త ఉన్నాయి గృహ యజమాని ఉన్నాయి ఈ ఎనిమిదింటి యొక్క సంఘాతం ఉన్నది అది ఎవరి ఉన్నది అది కూడా భోక్త పొడకే ఉన్నది తత్సంఘాత్య విజ్ఞాత్రం దృష్ట్యా మనయామహే అది వెనక్కి వెళ్తుంది తత్సంఘాత అనే మాట ఓకే ఇది దృష్టాంతం ఇప్పుడు దార్ష్టాంతకానికి రండి తథా తథా అంటే అదే విధముగా ఇక్కడి నుంచి దార్ష్టాంతికం ప్రారంభం ప్రాణాద్యవయవానా తత్సంఘాత్య ఇప్పుడు ఇది చూసుకోండి ప్రాణము మొదలైన అవయవములు ఉన్నాయి ప్రాణము అంటే ముఖ్య ప్రాణము కన్ను చెవి మొదలైన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ అవయవాలు ఉన్నాయి ఈ దేహము కూడా పెట్టుకోండి ఈ అవయవములు ఇండిపెండెంట్ ఒక్కొక్కటే తీసుకుంటే ఆ అవయవములు ఎవరి కొరకు వాటిల్లో వాటి కొరకు ఉన్నాయా కన్ను ముక్కుకి సహాయం చేసి ముక్కు చెవికి సహాయం చేస్తుందా వాటిల్లో వాటి కొరకు ఉన్నాయా అవి లేవు వాటన్నిటికంటే విలక్షణమైన భోక్త కొరకు ఉన్నాయి ఈ ప్రాణాది అవయవములు మరి వీటన్నిటి సముదాయం ఎవరికి ఉన్నది ఎవరి కొరకున్నది సంఘాతము అది కూడా ఆ భోక్త కొరకే ఉన్నది అని మేము నిర్ధారణ చేస్తాము వీళ్ళు ఇల్లు చూసి మనిషిని అంచనా వాడి ఆత్మానాత్మ వివేకం మేము చేసుకుంటాము మళ్ళీ అది మీరు ఓపిక చెప్పాల్సి ఉంటుంది స్వాత్మ జన్మోపచయాపచయ వినాశ నామాకృతి కార్య ధర్మ నిరపేక్ష లబ్ధ సత్ తద్విషయ ద్రష్టృశ్రోతృమంతృ విజ్ఞాతం భవితు అర్హతీతి మీరంతా చెప్పేప్పటికి నేను కొంత ఓపిక కొంత గాల్ది పీల్చుకోవచ్చు సరిగ్గా సంగా ఈ సంఘాతం ఉన్నది ఈ సంఘాతం అనుకో పుట్టుక అది పెరిగింది సంఘాతం ఉపచేయ ఇప్పుడు డిక్లైన్ అవుతోంది తగ్గుతోంది అప్పుడే డిక్లైన్లో పడింది కావండి తర్వాత వినాశమే అవుతుంది నశిస్తుంది దీనికో పేరుంది నామ దీనికి ఆకారం పురుషుడు స్త్రీ ఎవేవో ఆకారాలు ఉన్నాయి అందంగా ఉన్నాడు అందంగా లేడు ఇత్యాదుడు తర్వాత ఫలం ఉన్నది ఏమిటా ఫలము సుఖ దుఃఖాలు అనుభవించడం దీనికి ఒక ఉన్నది నల్లగా ఉంది ఎర్రగా ఉంది పచ్చగా ఉంది ఇటువంటి ధర్మాలు ఉన్నాయి వీటికి ఇవి ఏ చైతన్యం కొరకు ఇవి ఆ చైతన్యానికి ఈ ఎనిమిదింటికి ఏమీ సంబంధం లేదు నిరపేక్ష ఆ చైతన్యం ఉంది లబ్ధ సత్త ఉంది ఈ ఎనిమిదింటి మూలంగా చైతన్యం ఉంది అంటారా మీరు నో ఎనిమిది ఉన్నాయి కాబట్టి చైతన్యం లేదు ఎనిమిదింటితో సంబంధం లేకుండా వీటి యొక్క అపేక్ష లేకుండా ఆ చైతన్యం యొక్క సత్త నిర్ధారింపబడింది ఆది శబ్దం చేత స్ఫూర్తి కూడా నిర్ధారింపబడింది ఆ చైతన్యం ఎట్టిదో తెలిసినా ఈ ఎనిమిదింటిని ఈ ప్రాణము ఇంద్రియములు అవయవములు సంఘాతముని చూస్తూ ఉంటుంది ద్రష్ వా ఆ సంఘాతం చేసే చప్పుళ్ళని ఉంటుంది ఆ సంఘాతంలో వచ్చే సంకల్పాల వెనక ఉండే శక్తి కూడా అదే దాంట్లో ఉండే విజ్ఞానం వెనక ఉండే చైతన్యం కూడా అదే వాస్తవంగా తెలుసుకునేది అదే తెలుసుకునేది కన్ను చూసేది కన్ను కాదు ఆత్మయే పశ్యం చక్షు తెలుసుకుని వినేది చెవి కాదు ఆత్మయే శృణ్వం శ్రోత్రం ఆలోచించేది సంకల్పించేది మనస్సు కాదు ఆత్మయే మన్వానో మన ఆత్మచైతన్యమే ద్రష్టన్నాదే శ్రోతన్నాదే మనతన్నాదే విజ్ఞాతన్నాదే నాణ్యోతోస్తి ద్రష్ట అద్ర ద్రష్ట అదృష్టం శ్రోత అశ్రుతం మంత అమతం అని అలాగా అంతా కాదు మంత్రు మంత్రు అమతం నా పూంసకలింగం కదా ద్రష్టృ అదృష్టం శ్రోతృ అశ్రుతం అనో మంత్రం ఉంటుంది కాబట్టి ఈ దేహము ఆకారము ఇవన్నీ ఎనిమిది కూడా ఈ సంఘాతము ధర్మములు ఈ మొత్తం సంఘాతంలో ఉండే అవయవాలు మొత్తం సంఘాతము అదిగో ఆ శుద్ధ చైతన్యము కొరకు మాత్రమే ఉద్దేశింపబడినవి అలా అర్థం చేసుకున్నటయే మంచి సరి పద్ధతి అని మేము నిర్ధారించుకున్నాము కాబట్టి ప్రాణము భోక్త కాదు ప్రాణంతో సహా వీటన్నిటికంటే విలక్షణమైన ఆత్మచైతన్యమే భోక్త ఆ తెలివి ఎప్పుడు కూడా తెలివి మీద పెట్టాలి ఫోకస్ తెలివి మీద ఉండాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా ఆర్ యూ ద డూయింగ్ ఆర్ ఆర్ యూ ద నోయింగ్ మీరు సెటిల్ చేసుకోవాలి ఐ ఆమ్ ది డూయింగ్ అన్నారనుకోండి అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత దుఃఖం అనేది ఉంటుంది ఐ ఆమ్ నాట్ ది డూయింగ్ ఐ ఆమ్ ది నోయింగ్ డూయింగ్ సంఘాతంలో భాగం నేను నోయింగ్ అని ఆ చైతన్యం ఉండాలి ధ్యాస చైతన్య అవేర్నెస్ ఉండాలి ధ్యాస డూయింగ్ మీద ఉండకూడదు డూయింగ్ ఉంటుంది అది నడిచేది నడుస్తూ ఉంటుంది సాక్షి చైతన్యం మీదనే మనం ఫోకస్ పెట్టుకోవాలి దేవతాచేతనావత్ సమత్వాత్ గుణావానుపగమ ఇది చేడు మనం ఏం చేశాం ప్రాణమును ఈ సంఘాతంలో కలిపేశాం సంఘాతంలో ఒకటి అయిపోయింది స్తంభాన్ని ఇంట్లో కలిపేసినట్టుగా ఈ ఆత్మ చైతన్యం ఉత్కృష్టమైనది అని సపరేట్ పెట్టాం ఈ ప్రాణము ఈ చైతన్యము కొరకు పనిచేస్తోంది అని దీన్ని ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ది చైతన్య అని చెప్పాం దీన్ని ఏమంటారంటే ఆ చైతన్యం ప్రధానము ప్రాణము అప్రధానము అయిపోయింది ఏమంటే స్తంభాలు పిల్లర్స్ ముఖ్యమా గృహ యజమాని ముఖ్యమా గృహ యజమాని ముఖ్యం పిల్లర్స్ ముఖ్యం కాదు కదా కానీ అలా అనుకోరు ఎలా అనుకుంటారంటే పిల్లర్సే ముఖ్యం అనుకుంటారు రానకపోయినా సరే నా పిల్లర్స్ పోకూడదు అనుకుంటారు మీరు గమనించేరాదు మనుషులు అలా ఉంటారు ఇప్పుడు మెళ్ళో నెక్లెస్ లేకపోతే వజ్రాల హారమో ఉందనుకోండి వాడెవడో లాగేసుకున్నాడు అనుకోండి దాన్ని పట్టుకుని రాణం పోయినా పర్లేదు అది పోవడానికి వీలు లేదని ట్రై చేస్తారు కొంతమంది అంటే ఫోకస్ ఎక్కడున్నది అన్నది కాబట్టి సో మొత్తానికి సరైన ఫోకస్ ఉన్న సందర్భంలో పిల్లర్స్ సెకండరీ యజమాని ప్రైమరీ సెకండరీ అంటే గుణభావం పిల్లర్స్ గుణము గుణము సెకండరీ గుణభావం అంటే గౌణము అంటే సెకండరీ ఉంది అలాగే ఆత్మచైతన్యం ముఖ్యం ప్రాణము గుణభావాన్ని పొందుతుంది మనం చెప్పిన సిద్ధాంతం అలా ఉంది కదా పూర్వపక్షం ఏమంటాడంటే ప్రాణశక్తిని ఆ రకంగా గుణభావము చేయుట తగ తగదు సో గుణభావ అనుపగమ అలా గుణభావాల్ని చేసి పెట్టేవే అది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఎందుకో తెలుసు అండి ప్రాణము దేవత ప్రాణదేవత హిరణ్య గర్భుడు అంటే ప్రాణమే ప్రాణము దేవత దేవతకి చైతన్యం ఉంటుంది దేవత కూడా చైతనాంశం ఉంటుంది చేతనావత్వం చేతనని కలిగి ఉంటుంది అటువంటి ప్రాణదేవతని పట్టుకుని ఆ ఆత్మ చైతన్యమునకు ఇది సెకండరీ అలా చేయటం బాగోలేదు కదా అని పరోక్షం చూసారా దేవతా చేతనావత్వే అంటే ప్రాణదేవతాయా చేతనత్వే ప్రాణదేవత చేతనము చేతనమైన దేవతని ఇంకో చేతనానికి గుణం ఎలా చేస్తావు ప్రాణదేవత చేతనము కావున చైతన్యాత్మతో సమానమైన స్థాయి గలది కావున ప్రాణము గుణము అప్రధానము ఆత్మ ప్రధానము అనుట అగుట పోసగదు అని అది పూర్వపక్షం అది దాన్ని వివరిస్తున్నారు ఇంకా అది సంగ్రహవాక్యం పూర్వపక్ష సంగ్రహవాక్యం ఇప్పుడు పూర్వపక్ష వివరణం ప్రాణస్యా విశిష్టైర్నామభి ఆమంత్రణ దర్శనాత్ చేతనావత్వం అభ్యుపగతం అంటే ప్రాణాన్ని ఒక విలక్షణమైన పేర్లతో పిలిచారు గృహన్ ఓ పూజనీయ పాండర వాస అప్పులను అప్పులంటే జలములు అప్పులను ఉండి వస్త్రముగా కలిగి ఉన్న ఓ ప్రాణమా సోమరాజన్ సోమలతల వలె ప్రకాశించుదామా అని పిలిచారు ఇంత చక్కటి పేర్లతో పిలిస్తే అది దాన్ని పట్టుకుని జడమని సెకండరీ ఎలా చేసి పెడతావు ఇప్పుడు ఇంటికి లక్ష్మీనివాస్ అని పేరు పెట్టారనుకోండి దాన్ని సెకండరీ అన్నాను వీళ్ళేది ఇంకపో లక్ష్మీనివాస్ సెకండరీ నేనే సెకండరీ లక్ష్మీనివాసే ప్రైమరీ అన్నట్టుగా ఉంటుంది కదా ఇప్పుడు కుక్క నేను ఉంటాడు ఎవరు ప్రైమరీ ఎవరు సెకండరీ ఎవరు కుక్క ముందు వెళ్తూ ఉంటుంది వీడు వెనక్కాలిపోతూ ఉంటాడు కుక్క లెఫ్ట్ తిరిగితే వీడు లెఫ్ట్ తిరుగుతాడు కుక్క రైట్ తిరిగితే వీడు రైట్ తిరుగుతారు ఇప్పుడు ప్రైమరీ ఎవరో సెకండరీ ఎవరో చెప్పండి కాబట్టి పూజ్య స్వామీజీ దృష్టాడు పూజ్య స్వామీజీ ఇంకా వాడు చెప్తారు కుక్క తాడు మెడకి తాడు కట్టి వీడు పట్టుకున్నాడు కదా నాకు అలా కనపడలేదన్నాడు నాకు ఎలా కనపడిందంటే వీడి చేతికి కట్టిని ఉన్న తాడుని కుక్క మెడలో పెట్టుకుని లాక్కుపోతుంది అన్నట్టుగా ఉంది కుక్కకి చేతులు ఉండవు కనుక మెడలో వేసుకు లాక్కుపోతూ ఉంది నాకు అలా కనపడింది అది వీడు అనుకుంటాడు ఊరికే భ్రమ వీడు భ్రమ కుక్కను నేను శాసిస్తున్నాను కుక్కను వీడేమి శాసించాడు అది వీడిని శాసిస్తున్నాడు నేను ఒక తన్ని ఎరుగుతాను శుద్ధ శుద్ధ బ్రాహ్మణుడు చాలా శ్వాదస్తంగా ఉందివాడు సంధ్యావనం అది జపం అది కూడా చేసేవాడు వాడోసారి అతను ఇంకో కుక్కర్ కొంటున్నాడు ఇది ప్రెషర్ కుక్కర్ ఇది ఈ ప్రెషర్ కుక్కర్ ఇంకొకటి ఎందుకుంటున్నావే నేను మా అడిగాను మీ ఉంది కదా ప్రెషర్ కుక్కర్ మళ్ళీ ఎందుకుంటున్నావు అని అడిగాను అంటే ఇది కుక్క కోసం సపరేటు మా ఉన్న ఇంట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్లో కుక్క ఆహారం వండడం ఇష్టం లేకపోతే సపరేట్గా కొంటున్నాను ఇది పాడు అంటే కుక్కర్ పెంచుతున్నాడు అంటే దీంట్లో అన్నం ఉండి కుక్క కోసం పెడతామంటే అన్నం కోసం అయితే అన్నమే పెడుతున్నా దీంట్లో మాంసాన్ని ఉండడం కోసం ఓ అయిపోయామో బ్రాహ్మణుడు ఉంటాడు మంత్రం ఉంటాడు తంత్రం ఉంటాడు ఇదే అంటే అతను తప్పు కాదు అది ఆ కుక్క ప్రధానం అయిపోయినప్పుడే వీడు గుణం అయిపోయినప్పుడే వీడు గుణభావంగా పడిపోయాడు ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ చేతనావత్వే పారాథ్యోపగమ సమత్వాదనుపన్నే నా ఇప్పుడు ప్రాణము దేవతయుండి చేతనగలదైనప్పుడు సమవుతుంది ఆత్మచైతన్యము ఏ స్థాయో ప్రాణదేవత కూడా అదే స్థాయి సమమైనప్పుడు ఒకటి ఇంకొకదాని కొరకు ఉండదు సమములు రెండు ఇండిపెండెంట్గానే ఉంటాయి ఒకటి ఇంకొక దాని కొరకు ఉండదు సమము ఇప్పుడు ఇద్దరు జనరల్ మేనేజర్స్ ఉన్నారనుకోండి ఒక జనరల్ మేనేజర్ ఇంకో జనరల్ మేనేజర్కి పనిచేయడు జనరల్ మేనేజరు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉంటే ఈ డిప్యూటీ వెళ్ళి జనరల్ మేనేజర్ కోసం పనిచేస్తాడు తప్ప అని చెప్పిన మీకు సంస్థ పాడైపోవాలి అంటే ఇద్దరినో ముగ్గురునో జనరల్ మేనేజర్స్ని చేసేస్తే ఇంకా సంస్థ నాశనం ఇంకా అది బాగుపడే ప్రసక్తే లేదు నేను ఎరుగుదే చెప్తున్నాను అది బాగుపడాలంటే మీరు ఒక్కడే జనరల్ మ్యాలేజర్ ఉండాలి మరి కిందవాడికి మీరు ప్రమోషన్ ఇవ్వాలి ఇంకేం ప్రమోషన్ ఇస్తాం అదే ఇవ్వాలంటే వెంటనే ముందు పై వాడిని వైస్ ప్రెసిడెంట్ను ఏదో చేసి ఆ తర్వాత కిందవాడికి ప్రమోషన్ ఇవ్వాలి వాడిని అలాగట్టి పెట్టి కింద వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా ఒకడు ఇంకొకడికి పనిచేయడు దాంతో అది నాశనం అవుతుంది ఎనివే సో పారార్థ ఉపగమ ఉపగమ అంటే స్వీకారము ఆ తీసుకోవడం ఏమిటి ప్రాణము ఆత్మచైతన్యము కొరకు ఉన్నది అని స్వీకరించడం అంగీకారం కాదు ఎందుకంటే ప్రాణము కూడా చేతనావత్ దేవత ఆత్మచైతన్యము చేతనమే సమస్థాయిలో ఉంటాయి కాబట్టి ఇది పొసగదు ఇది చేతనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈయన అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ మొత్తం అభిప్రాయం అంత పట్టుకోవాలి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే దేహము చేతనమా జడమా ప్రాణము చేతనమా జడమా అని తేల్చుట కాదు ఇక్కడ అభిప్రాయం ఎందుకంటే దేహంలో చేతనాంశము ఉంటుంది జడాంశము ఉంటుంది దేహము ఒక దృష్టిలో జడము ఇంకో దృష్టిలో చేతనము ఎందుకంటే ముట్టుకుంటే తెలుస్తోంది కదా దేహానికే తెలుస్తున్నట్టుగా లేదు వే వేడి వచ్చిందనుకోండి వేడి దేహానికే తెలుస్తోంది కదా కాబట్టి దేహం నందు కలదు దేహము స్వతహాగా జడము మద్య మాంసం అంటే జడము కాబట్టి ఇక్కడ దేహము యొక్క జడత్వాన్ని స్థాపించుట తాత్పర్యం కాదు ప్రాణము యొక్క జడత్వమును నిర్ధారించుట తాత్పర్యం కాదు తాత్పర్యం ఏమిటంటే శుద్ధ చైతన్యమును ఒక్కదాని ఈ ఉపాధి సంబంధములు లేని విధంగా అది శుద్ధము దానిలో ఇవేమీ ప్రవేశించవు అని మనకి కోసం ఈ చర్చ మొదలైంది నిరుపాధిక కేవలస్య విజిజ్ఞాపయషి తత్వాత్ ఇది దిస్ ఈస్ ది సంగ్రహవాక్యం దీనికి వివరణ వస్తుంది సో ఇక్కడ నిరుపాధిక కేవలస్య అంటే ఆత్మనహానర్థం ఇప్పుడు చూడండి ఇక్కడ ఆత్మ ఉంది ఆత్మకి ప్రాణం సర్వెంటు దేహం సర్వెంటు ఇంద్రియాలు సర్వెంటు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఓకే అలా చెప్తాం తప్ప పాయింట్ ఏమిటంటే ఆత్మ కేవలము అద్వితీయము ఏమండి ప్రాణం అనేది ఆత్మకి ఉపాధి కాబట్టి ప్రాణధర్మాలు ఆత్మ ఎన్ని నో ప్రాణధర్మాలు ఆకలి జప్పికలు ఆత్మ ఎన్ను ఉండవు ఆత్మ నిరుపాధితము దేహధర్మములు జన్మ మరణములు ఆత్మయొంద ఉండవు ఆత్మ నిరుపాధితము ఉపాధిని అజ్ఞానం చేత వస్తుంది తప్ప అజ్ఞానం చేత వచ్చేదాన్నే ఉపాధి అంటారు అది ఆ ఎగ్జెనిక్ట్ మనం చాలా సమచిన ఉపాధి కాబట్టి దేహము ఉపాధి అని చెప్పుట ఎందుకు తాత్పర్యం ఏమిటంటే దేహధర్మములైన జన్మ మృత్యువులు ఆత్మయందు లేదు దేహము ఆత్మకు అలా తుక్కుని ఉండదు ఓ మూల దేహం కూడా ఓ తోకలా ఉండదు ఈ ఉపాధి ఉపాధి ధర్మములు కానీ ఆత్మయందులు ఉండవు ఆత్మ అసంగము కేవలము అంటే అద్వయము నిరుపాధికము దాని ఎందు దేహము కానీ దేహధర్మములు కానీ ప్రాణము కానీ ప్రాణధర్మములు కానీ ఇంద్రియములు కానీ ఇంద్రియ ధర్మములు కానీ మనస్సు కానీ మనోధర్మములు కానీ దాని ఎందు తగుల్కొనవు అని చెప్పడం కోసం ఈ చర్చంతా చేస్తున్నాం కాబట్టి ప్రాణాన్ని నెగేక్ట్ చేయడం కోసం ప్రాణాన్ని సెకండరీగా చెప్పాను తప్ప అసలు అది దాని యొక్క తాత్పర్యం ఆ కేవలమైన చైతన్యాన్ని నిరూపించడం కోసం ఈ చర్చంతా వచ్చింది ప్రాణమునందు ఉండే చైతన్యం ఉండు చూసారా అది ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనమే అది స్వతహాగా ప్రాణమునందు చైతన్యం ఉండదు తర్వాత చైతన్యాంశ లేకుండగా ప్రాణం స్వతహాగా వేరే నిలబడి ఉండదు కూడా ప్రాణం మీకు ఎప్పుడున్నా చైతన్య ప్రజ్వలితమయ్యే మీకు ఉపలభ్యమవుతుంది అలా అయ్యేప్పుడు మీకు ఏమైనా భ్రమ కలుగుతుంది చైతన్యం అనేది ఎప్పుడూ ప్రాణంతో కలిసి ఉంటుంది అనే భ్రమ కలుగుతుంది ఆ భ్రమను తొలగించడం కోసం ఈ విచారమంతా చేస్తున్నాము దాన్ని వివరిస్తారు ఇప్పుడు క్రియాకారక ఫలాత్మతా హీ ఆత్మన నామరూపధిజనిత అవిద్యాధ్యారోపిత ఏమంటే ఆత్మ ఉంది ఆత్మకి క్రియా సంబంధం చెప్పారు ఇక్కడ క్రియాకారక ఫలాత్మకత అంటే ద్వంద్వంతే శ్రీయమాణం పదం ప్రత్యేకం సంబద్ధ్యతే అని వ్యాకరణ నియమం క్రియాత్మకత కారకాత్మకత ఫలాత్మకత అని మూడు ఆత్మకతలు వస్తాయి ఆత్మయల్లు క్రియాత్మకత అంటే ఆత్మక్రియలను చేసేది కారకాత్మకత ఆత్మకు క్రియా సంబంధం ఉన్నది ఆత్మే ఆత్మే డూయింగ్ ఆత్మే క్రియ నేను చేస్తున్నాను అంటాడు కదా అది క్రియాత్మకత కారకాత్మకత నేను కర్తను కర్త కారకం అయితే వాడు నా చేయించాడు నేను కరణమును అయితే నా కొరకు చేసుకుంటున్నాను తాను సంప్రదానము అని ఆత్మయందు వీడు కారకాత్మకతని పెట్టుకుంటాడు తర్వాత ఆత్మ భోక్త అంటాడు అంటే ఫలాత్మకత కాబట్టి ఎన్నొచ్చాయి ఇప్పుడు ఆత్మకి క్రియాత్మకత కారకాత్మకత ఫలాత్మకత ఈ మూడు కూడా అజ్ఞానం చేత కల్పితములే అవిద్య అధ్యారోపిత అజ్ఞానం చేత ఆరోపించుకున్నవి తప్ప వాస్తవంగా లేవు ఎప్పుడు కూడా మనం జీవితంలో సుఖ దుఃఖాలను అన్నిటినీ అజ్ఞానం చేత ఆరోపించుకుంటాం మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మన గురించి ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటాం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దృష్టిని ఆడుకుంటూ ఉంటారు కొసగసలు ఆడుకుంటూ ఉంటే నా పిల్లలు చూసే వీళ్ళు కొసకొసలు ఆడుకుంటున్నారు లేకపోతే నా చిరుకు చొక్కా చూసి వీళ్ళు కొసలు ఆడుకుంటున్నారు నా పంచిపట్టు బావు వీళ్ళు అని అనుకుంటాడు అలా అనుకుని దుఃఖపడతాడు వాళ్ళు వీడి గురించి అసలు వీడికి వేస్తే కూడా చూడటం వాళ్ళ హరావిల్లో వాళ్ళు ఉంటారు ఈ సంసారంలో ఎవరికీ తీడుబాటు లేదు విశ్రాంతి లేదు ఎవరికీ లేదు అందరూ సంసారం ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు దీంట్లో ఒకడు ఇంకొకడిని చూసి అనుకునేది లేదు పెట్టేది లేదు ఎవరికి వారే యమునా తీరే ఆ కుంభమేళాలో ప్రతివాడు ఒంటరి వాడే యమునా ఎవరికి వారే యమునా తీరే అంటే ఏమిటనుకుంటున్నారు మీరు అక్కడ ప్రతివాడు ఒంటరి వాడే కానీ మీకు టీవీలో చూస్తే అబ్బాయి ఎంతమంది కలిసి ఉన్నారు దాంట్లో కలిసి ఉండడం మాట లేదు ఎవరికి వాడే యమునా తీరే ప్రతివాడు ఒంటరి వాడే ఏమండి ఈ సంసారం అలాంటిది కానీ మనము అజ్ఞానము చేత అలా ఆరోపించుకుని దుఃఖిస్తూ ఉంటాం దీన్ని అవిద్య అధ్యారోపిత అంటే అధ్యారోపణ ఎలా ఉంటుందో మీకు చెప్పాను అలాగే క్రియాత్మకత డూయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ కానీ డూయింగ్ని నోయింగ్ మీద వీడు అధ్యారోపణం చేసుకుంటాడు అంటాడు కారకాన్ని అధ్యారోపణ చేస్తాడు ఆత్మభోక్త అంటాడు ఫలాన్ని అధ్యారోపణ చేస్తాడు ఇదంతా కూడా ఈ క్రియాత్మ క్రియా సంబంధము కారకత్వము ఫల సంబంధము అనేవి నామరూప ఉపాధి నుంచి పుట్టే ఈ నామరూపాలనే ఉపాధి దేహము అంటే నామరూపాలు దేహము అన్నది కూడా నామే ఓ రూపానికి దేహము అని పేరు అది దేహము కాదు ఏమీ కాదు అది పంచభూతముల యొక్క ముద్దలు గోడ అన్నారు గోడ అన్నది నామం ఒక రూపానికి పెట్టిన నామం అది యథార్థం కాదు మరి యథార్థం ఏమిటి మట్టి ముద్దలు అది యథార్థం మీరు ఎప్పుడైనా మట్టి గోడ చూసారా మట్టి గోడకి కిటికీలోవే ఉండవు కిటికీలు పెడితే ఈ మట్టి ముద్దలు విడిపోతాయి ఆ కిటికీలు నీళ్ళు ఊడిపోవడం ప్రారంభిస్తే అప్పుడు గోడ గోడంతా కింద పడుతుంది కిటికీలోనే ఉండవు తర్వాత గూళ్ళు కూడా ఉండవు పెద్ద పెద్ద గూళ్ళే ఉండవు ఉడితే చిన్న చిల్లులా పెడతారు అంతే అది కూడా ఇంకా తప్పనిసరి అయితే ఎందుకంటే గోడకి వీక్నెస్ వచ్చేస్తుంది అలా పెట్టుకుంటూ పోతారు లోపల చీకటిగా ఉంటుంది ఆ చీకటిలో దీపం పెట్టుకుంటే కాలక్షేపం చేసుకుంటారు దట్ ఈస్ హౌ దే లిస్ట్ టు లేవ్ కాబట్టి గోడ అనేది ఏముండదు అక్కడ గోడ ఏమిటండి గోడ అంటే ఏమిటి ఒక నామం ఒక రూపం తప్ప వస్తువు ఏముంది అక్కడ తత్వం ఏం లేదు తత్వం ఏమిటో తెలుసినా పట్టిపుద్దరు అలాగే దేహం అనేది లేదు నామరూపాలు ఇవే దేహం అంటే ఏమిటి ఇగో ఇది పృథివీ ఇది ఆపహ అగ్ని వాయు ఆకాశ అంతే ఇంట్లో దేహం అనేది ఎక్కడుందో ఏమీ లేదు నామరూపాలు అయితే మీరు ఒక పేరు పెట్టి ఒక రూపం పట్టుకున్నారంటే అదేదో వస్తువు కింద వస్తువు కింద భాషించి అది ఉపాధి అయిపోతుంది దాని ధర్మాలు ఆత్మక అంటగడతాడు ముందు ఉపాధిని క్రియేట్ చేస్తాడు దాని ధర్మాలనే ఆత్మక అంట కడతాడు క్రస్టలు ఉంటుంది పక్కన ఎర్రకి పువ్వు పెడతాడు అది ఎర్రగా ఉంది కాబట్టి ఇది కెంపు అంటాడు అది కెంపేం కాదు అది అది కెంపు కాదు దాన్ని కెంపులాగా కనపడి ఇట్లా చేసేది వీడే కెంపది భ్రమపడింది వీడే కెంపేమీ కాదు తన్మిత్త క్రియాకారనలక్షణ సంసార సంసారానికి డెఫినేషన్ సంస ఇది సంసారమంటే ఏమిటి క్రియాకారకఫల అభిమానక్షణం ద్వంద్వూయమాణం పదం ప్రత్యేకం సంబ్యే క్రియాభిమానము కారకాభిమానము ఫలాభిమానము క్రియాభిమానం అంటే ఏమిటి నేను ఇంత పని చేస్తున్నాను అది క్రియాభిమానం కారకాభిమానం ఏమిటి కర్తను నేనే నేను ఎప్పుడూ పనులు చేస్తూనే ఉంటాను అది క్రియాభిమానం కర్తను నేనే కారకాభిమానం భోక్తను నేనే ఫలాభిమానం ఇదే సంసారం ఉంటాయి ఎందుకంటే వేరే సంసారం మీరు క్రియలు మనం చెయ్యము క్రియలు అవుతూ ఉంటాయి ఫలాలు మనం భోగించము దేహేంద్రియాలకే భోగం ఆత్మస్వరూపానికి భోగం ఏం లేదు అది ఆనంద స్వరూపంగా నిలిచి ఉంటుంది దేహము మనస్సు కర్త ఏదన్నా దేహము మనస్సే ఇంద్రియాలే కర్త అయినా కరణమైనా అవే ఆత్మకర్త కాదు కరణము కాదు ఏది కాదు కానీ అభిమానము అభిమానము అంటే తదాత్మ్య అధ్యాస అది నేనేనే అధ్యాసకి అభిమానము పేరు మైకు కొంచెం ఇంప్రూవ్ చేయితే అంటే నా కంఠానికి ప్రెషర్ వచ్చినప్పుడు మైక్ గుర్తుకొస్తుంది నాకు కంఠానికి ప్రెషర్కి మైక్కి సంబంధం ఏం లేదు ఆ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే ఎసిడిటీని పెట్టి వస్తుంది రిఫ్లక్స్ ఉంటుంది యాసిడ్ రిఫ్లక్స్ పోతుంది అలాగే ఉంటుంది ఇంకొకసారి పోతుంది యాసిడ్ రిఫ్లక్స్ పోవడం యాసిడ్ రిఫ్లక్స్లు ఆ తర్వాత బీపీలు ఇవేం పోవు ఇవి అలా వచ్చి ఇలా ఉండిపోతాయి గెస్ట్ల కింద వచ్చి పెర్మనెంట్ గా ఉండిపోతాయి ఆ యాసి ఫ్రెస్తో కంఠం కొంచెం సఫర్ అవుతుంది అది రాగా తయారవుతుంది దాంతో మాట్లాడినప్పుడు గొప్ప మంచిది దాన్ని ఈ ధర్మాన్ని తీసుకెళ్లి దాని మీద ఆరోపించి మనస్సు ఏదో అలా మంచిది సో నాను సో లోకస్య లోకస్య అంటే మనుష్యస్యా అనర్థం మనిషికి లోకానికి లోకంలో వెళ్ళలేదండి మనిషికి మనిషికి సంసారమే ఎందువల్ల వచ్చింది ఈ దేహేంద్రియ సంఘాతము యొక్క ధర్మాలను తన మీద వేసుకుంటాడే అధ్యారూపము అవిద్యాధ్యారూపము పక్కనే ఉంది మాట దాన్ని బట్టి వచ్చింది ఆత్మస్వరూపంలో క్రియలేదు కానీ క్రియాభిమానము ఆత్మ కారకం కాదు కారకాభిమానము ఆత్మభోక్త కాదు ఫలాభిమానము అదే సంసారం మీరు ఈ మూడు అభిమానాలని తిరస్కరించండి దెర్ దెర్ ఈజ్ బట్ ఐఎమ్ నాట్ టూయింగ్ ఫలం ఐమ్ నాట్ ది ఐ డోంట్ వాంట్ రిజల్ట్ శ్రీకృష్ణుడు చెప్పిందేది మీరు తిరస్కరించి సాక్షిగా ఉండండి మీకు సంసారం పోతుంది అవుతుంది సహా నిరూపాధికాత్మస్వరూప విద్య నివర్తయిత్యహ ఈ సంసారాన్ని ఎలా పోగొట్టడం సంసారం అంటే దుఃఖం సంసారంలో సుఖపడేది ఎవడూ ఉండడు అందరూ దుఃఖపడుతూ ఉంటారు ఇప్పుడు నాకు అమెరికాలో న్యూయార్క్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆమె ఆమె ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఒక కంపెనీలో పనిచేసే పెద్ద కంపెనీ చాలా మల్టీమిలియన్ డాలర్ కంపెనీ వాళ్ళు ఇద్దరు సెలవు పారేసి వచ్చి కోర్సులో జాయిన్ అయి చదువుకుంటున్నారు వేదాంతం వాళ్ళు వాళ్ళ కథ నాకు చెప్పారు ఏమిటంటే కథ ఏమిటంటే వాళ్ళు బాస్ ఉన్నాడు ఆ బాసు ఆ కంపెనీని నడుపుతున్నాడు కంపెనీ లాభం పది కోట్లు కానీ ఈ ఏడాది దాన్ని కోట్లు చెయ్యాలి అని మొదలుపెట్టారు మొదలుపెట్టి ఆ బాసు పొగలు రాత్రి పొగలు రాత్రి నిద్రపోడు వీళ్ళు కూడా అతనితో సమానంగా పరుగులు తీస్తూ వర్క్ చేస్తున్నారు లాభం పదేళ్ళ పదిహేను కోట్లకు వచ్చింది ఇంకో ఐదు కోట్లు వస్తే ఆ ఏడాదికి సంతృప్తి మళ్ళీ మళ్ళీ ఏడాది ఇరవై కోట్లు నలభై కోట్లని మళ్ళీ పరుగులు తీస్తారు ఈరోపలో ఇతను ఆఫీసుకి వస్తున్నాడు కారు పార్క్ చేసుకుని ఎలివేటర్ ఎక్కి ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లోకి వస్తూ ఉంటే హార్ట్అటాక్ వచ్చింది నలభై నలభై ఏళ్ల వాడు యాభై ఏళ్ల లోపు హార్ట్అటాక్ వచ్చింది హార్ట్అటాక్ వస్తే అంబులెన్సు అమెరికా కదా ఇక్కడలా కాదు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఫ్లోర్లోనూ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి దాంతో ఇలా కొట్టి మొత్తానికి హార్ట్ని సెపరేట్ చేసి అంబులెన్స్లో పడేసి హాస్పిటల్కి పట్టుకెళ్తారు హాస్పిటల్లో ఒక ఎయిర్ కండిషనర్ అసలే హాస్పిటల్స్ అమెరికాలో హాస్పిటల్సే బాగుంటాయి అందులో ఇతర కంపెనీకి టాప్ ఈ సీఈఓ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ ఉంటారు ముందు స్వామీజీ సీఈఓ గురించి చాలా జోకులు చెప్తారు సో వీడు సీఈఓ కనుక టాప్ క్లాస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏదో బెత్ మెడికల్ ఇజ్రాయల్ బెత్ మెడికల్ సెంటర్లో ఎక్కడికో పట్టుకుపోయారు న్యూయార్క్లో మనహాటన్లో దాంట్లో ప్రైవేట్ సూప్లో ఇతన్ని వైద్యం హోటల్లో ఉన్నట్టుగా వైద్యం జరుగుతుంది మొత్తానికి వీడిని కొంత కంట్రోల్ చేశారు బై బై ఈవినింగ్ కొంత స్టెబిలైజ్ అయ్యాడు ఏదో ఐసీయూలోనే ఉన్నాడు ఇంకా ఇంకా లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్లో ఉన్నాడు వీళ్ళిద్దరినీ పిలిచాడు ఈ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు నేను వీళ్ళు డిప్యూటీస్ వాళ్ళని పిలిచాడు సాయంకాలం ఆరు గంటలకు ఇంటికి వెళ్ళే టైంలో పిలిచాడు పొద్దున్న హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిక్స్కి అలా పిలిచి నేను హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వచ్చేప్పటికీ ఈ పనులన్నీ అవ్వాలి అని వీళ్ళకి డిక్టేట్ చేశాడు ఆహ్లాదబం బెడ్ మీద ఉండే ఆక్సిజను బెడ్ ట్యూబ్లు హార్ట్ ప్రాబ్లము డిక్టేట్ చేశాడు అదంతా నోట్ చేసుకుని వీళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటారు వీడు అసలు ఈ హాస్పిటల్లో వీడిలా జాయిన్ అవ్వడానికి హేతు ఇదే అని డాక్టర్లు చెప్పారు వీడికి ఈ అంబులెషన్ వల్లే వీడు మాకు పేషెంట్ అయ్యాడని చెప్పారు తను రోగి రోగిగ్రస్తుడైపోయాడు మనల్నిద్దరినీ రోగదృష్టులను చేయడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు అని వాళ్ళు నిర్ధారించుకున్నారు పోతే పోనీ జాబ్ అని చెప్పేసి ఏమిటి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరో చెప్పారు వేదాంతం చదువుకోండి ఎక్కడ చెప్తారంటే సేల్ హాస్పిటల్ టీవీ అని ఒకడు ఉన్నాడు వాడు చెప్తాడు ఫోన్ అక్కడికంటే వచ్చా కోర్సులో జాయిన్ అయ్యారు వీక్స్ కోర్సులో త్రీ వీక్స్ అయ్యాక వీడు ఫోన్ చేశాడు మీ మాట ఏమిటది మేము సెవెన్ వీక్స్ దాకా నీతో మాట్లాడడం ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నువ్వు నిశ్చయం చేసుకోమని చెప్పాడు వాళ్ళు ఏమన్నారంటే దేనికోసం అండి ఉద్యోగం ఎవరికి విశ్రాంతి లేదు భాషకి విశ్రాంతి లేదు ఉద్యోగాలు కింద డిప్యూటీస్కి విశ్రాంతి లేదు వాడు సంసారి వీళ్ళందరూ సంసారులు దీంట్లో బాగుపడి వాడు ఎవడూ ఉండడు అందరూ దుఃఖభాజనులే అవుతారు ఇది సంసారం దీనికి డెవలప్మెంట్ అని ప్రోగ్రెస్ అని ఏవేవో పేర్లు పెట్టుకునేవి ఈ విధంగా సంసారులుగా మనుషులు బతుకుతూ ఉంటారు ఈ సంసారాన్ని మీరు నివర్తన చే నివృత్తి చేసుకోవాలి నివర్తయిత్య ఎలా నివృత్తి చేసుకోవాలి కాలసర్ప దోషం అలా మొదలైతే నివృత్తి అవ్వదు అని పిచ్చి కాలసర్పం దేహానికి ఉంటుంది ఆత్మస్వరూపానికి కాలసర్పం ఉండదు దేహానికి ఉంటుంది మీరు ఎన్ని పూజలు చేసినా పోదు అది ఎవడో బొందితో కైలాసానికి వెళ్ళాలని యజ్ఞాలు చేశాడు రామాయణంలో అయినా వెళ్ళలేకపోయాడు త్రిశంకు స్వర్గం కాబట్టి మీరు కాలసర్పదోషం పోదు కాలసర్పం కాటు దేన్ని ఆత్మని కాదు దేహేంద్రియాలకు ఎప్పుడూ మీరు ఎన్ని పూజలు చేసినా తప్పదు అది కాబట్టి అది కాదు ఈశ్వరుని ఆరాధించుకోవాలి నిత్యకర్మను చేసుకోవాలి సంసార నివృత్తిగా ఉపాయం ఆలోచించుకోవాలి సంసార నివృత్తి అలాగా నిరుపాధిక ఆత్మస్వరూప విద్య ఆత్మస్వరూపానికి ఉపాధి లక్షణములు లేవు దేహము క్రియల్ని చేస్తుంది ఆత్మ ఎందుకు క్రియా సంబంధం లేదు దేహము మనస్సులో సుఖదుఖాలు ఫలం ఆత్మకి ఫల సంబంధం లేదు ఆత్మకర్త కాదు భోక్త కాదు అని ఆత్మస్వరూపమును తెలుసుకుని వీడు సంసారము నుండి నివృత్తుడు కావాలి ఇది అది ప్రయోజనం ఇది అంటే ఇతిహేతో ఈ కారణంగా తత్స్వరూప విజిజ్ఞాపయ ఉపనిషదారంభ అటువంటి ఆత్మ యొక్క అద్వయ నిరుపాధి స్వరూపాన్ని బోధించడం కోసం ఉపనిషత్తు వచ్చింది అంతేగాని ఉపనిషత్తు ప్రాణాన్ని తక్కువ చేసి మరో ఎక్కువ చేయడం కోసం రాలా ఆ వివేకం బోధించకపోతే వీడు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేడు అంచేత ప్రాణాన్ని అందుకోసం సెకండరీగా పెట్టారు తప్ప ప్రాణం అంటే వ్యతిరేకమేం కాదు నిజానికి ఆత్మ చైతన్యమే ప్రాణరూపంగా భాషిస్తుంది ఆ వివేకం తెలుసుకుంటే తర్వాత సర్వాత్మ భావనలోకి వాడు పోగలుగుతాడు అందుకోసం వచ్చింది ఉపనిషత్తు అంతే తప్ప ప్రాణాన్ని తక్కువ చేయటానికి ఒక ఉపాసన ఈ ఉపాసన ఆ ఉపాసన గొప్పది వాటి కోసం రాలేదు ఇది బ్రహ్మ ఈ సంగతి మీకు ఎలా తెలుసు అంటే అజాతశత్రువు అడిగాడు అజాతశత్రువుని అడిగాడు గాంధిజ్యుడు నాకు బ్రహ్మని చెప్పవయా అని అసలు బ్రహ్మని అంటే ఆయన అన్నాడు సరేనండి తప్పకుండా చెప్తాను అని మొదలుపెట్టాడు బ్రహ్మ వైభ్రమాణి అలా వచ్చింది ఉపనిషత్తుడు నైతావతా విదితం భవతి ఇది చె అదే నేను సరిగ్గా అనలేదు ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అనుకున్నా అన్నాడు బ్రహ్మను చెప్తాను నీకు అని వేవో చెప్పాడు ముఖ్య బ్రహ్మని చెప్పకుండా అముఖ్య బ్రహ్మని చెప్పాడు అవన్నీ చెప్పడం అయిన తర్వాత అజాతశత్రువు ఎవన్నాడు నీకు తెలుసున్నది సరిపడదు అని చెప్పాడు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది కర్మ ఉపాసనల వల్ల సంసారము నివృత్తము కాదు ఆత్మస్వరూప జ్ఞానము వలననే సంసారము నివృత్తమును అని తెలిసింది కదా అలా ఉపక్రమం ఈ మొత్తం శిక్షణ కూడా ఆ రకంగా ఆరంభమైనది ఏ అమృతత్వం ఇది చ ఉపసంహారా ఉపసంహారం రాబోతోంది ఎదరెదర ఉపసంహారం రాబోతోంది అది చతుర్థాధ్యాయంలో వస్తుంది ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ లో వస్తుంది ఏమని ఓ మైత్రేయీ అదే ద్వితీయ మైత్రేయ బ్రాహ్మణంలో అమృతత్వం అంటే ఇంత మాత్రమే అని అక్కడ ఆ అమృతత్వాన్ని ఆత్మస్వరూపాన్ని అక్కడ కంక్లూడ్ చేశారు సో అరే అంటే ఎక్కడైనా సరే అరే అంటే మైత్రే అరే అంటే మైత్రే ఓ మైత్రేయ అమృతత్వం ఏతావత్ కలు అమృతత్వము ఇంతమాత్రమే ఈ విధంగా తెలుసుకొనిటయే అమృతత్వము అని ఆ విధంగా ఉపసంహారం చేయబోతున్నారు ప్రధానంగా నాలుగు ఐదు పదిహేనులో వస్తుంది అమృతత్వము అంటే అమృతత్వ సాధనం జ్ఞానం ఆ అమృతత్వాన్ని మనకు అందజేసేది జ్ఞానము అదే సాధనము అని ఇంత అది ఇంతమాత్రమే ఆత్మ నిరుపాధికము కేవలము అని ఉపసంహారం ద్వితీయమైత్రేయ బ్రాహ్మణంలో చేయబోతున్నారు పూర్ణము దూర్ణముదం పూర్ణా పూర్ణము